సంకీర్తన ము నేరము నేము కామించిన స్వతంత్రము కడులేదుగాన క్షణములోపలనే సర్వజీవావస్థలును గణుతించేవాడొకడుకలడు వేరే అణుమహత్మములందు అంతర్యామైన వాని ప్రణుతించి దాసులమై బ్రతికేము కాని పనిగొని ఏలుటకు బ్రహ్మాదిదేవతల కనిపించేవాడొకడు కలడు వేరే అనిచి సిరుల లక్ష్మీనాథుడైన వాణి పనులవారము నేము బ్రతికేముగాని సతతరక్షకుడై శంఖచక్రధరుడై గతిశ్రీవెంకటపతి కలడు వేరే అతని మరుగుజొచ్చి ఆనందపరవశాన ప్రతిలేక ఇందరిలో బ్రతికేము కాని